సర్వకృపా నిధి అగు ప్రభువ పరిశుద్ధుడా మహాఘనుడ మహోన్నతుడవు ప్రభ సార్వభౌముడవు సర్వశక్తి మంతుడవు అతని జీవం కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామంకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా అతన్ని ఇంత మటుకు జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యం బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ సాయంత్రకాల సమయం అంత అందరినీ సమకూర్చండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ఆతరపడిన తండ్రి వేగిన పడిన తండ్రి సన్నిధికి చేరుటకు ప్రభాన తండ్రి నేను స్తుతించటకు ప్రభ మహిమ పరచటకు ప్రభాన తండ్రి ఆయత్త పరచండి ఆటంక పరుసిన ప్రతి అంధకార చీకటి దురాత్మ శక్తులని ఏసు శక్తి గల నాములో ప్రభ న తండ్రి మహిమలో నివసించి వాడడం మమ్మల్ని ప్రభ నీ యొక్క మహిమలోనికి తీసుకొని పోవాడవు త్వరలో రానయున్న ఎస్ఏ నీకే వదనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మీ భూమి మీద ఉన్నంత కాలం ప్రభ మీ చిత్తము మా జీవితంలో నెరవేర్చండి ప్రభ ప్రతి కార్యంలో మీకు ప్రభ మహిమ కలుగును గాక నా ప్రతి విషయంలో నా తండ్రి మేము మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ అనుదినం ప్రభ నీకు సన్నిధిలో నా తండ్రి మా యొక్క మనసులను మాకు హృదయంలో కుమరిస్తూ ప్రభ ప్రతి విధమైన అవసరతలు నీ ఒద్ద నుంచి మేము పొందుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మా యొక్క మనుగడను ప్రభ మీరు ఉద్దేశించిన మా పట్ల గొప్ప నా తండ్రి సంకల్పంలో ప్రభ మీరు యోచించినారా ఏసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క గ్రంథంలో మా పేర్లను రాసి ఉన్నారు మాకు ఒక నూతన వాక్యములను మాకు దయచేయండి వాక్య మాట్లాడుటకు ప్రభ ప్రవర్తించటకు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మాలో ఉన్నటువంటి ప్రతి ఆయాసకరమైన క్రియలన్నీ ప్రభను అతన్ని నీకు ఇష్టం లేని ప్రతి కార్యం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభను అతండి సైతాన శోధనలో పడకుండా అతండ్రి నిత్యము నిన్ను సుతిస్తూ నీ పాద సన్నిధిలో నిలబడి ప్రభ మమ్మల్ని అతండ్రి నిన్ను మొరుపెట్టుకుని నీకు మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను మాత్రమే మహిమ పరుస్తూ జీవించే కృపదయి చేయమని ప్రతి ఒక్క బిడన్ ప్రభుత్వ శక్తి కలిగిన హస్తంలో ప్రభ న తండ్రి ఈ రాత్రి కాలం తండ్రి విత్తనైన వాక్యంను బట్టి ప్రార్థన పాటల ద్వారా నీకు మహిమ కలుగునుగాక ఏసే నా తండ్రి ప్రతి కార్యంలో తండ్రి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ పరిశుద్ధ నామంకి చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సుమర స్వరముల గణాలతో వేలాది దూతల గలములతో కుణయాడబడుచున్ననాకే నారనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతన గలములతో కొనియాడబడుచున్ననాయే సయ్యా నీకే నారాధనా మహందానందమే నల పరవశే నిన్ను స్థుతి ఎడారిత్రోమలోనే నడచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నివేనానందము నీవే నివేణ ేణానందము నీవేనాము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతలగలములతో కొనియాడబడుచున్న నా ఏ సయ్యా నీకేనరాధనా సుమధుర స్వరము అనుకూలమైన సంకల్పమే జరిగించు చున్నావు నను విడువకా నా ధైర్యము నీ వేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించు చున్నావు నను విడువకా ధైర్యము నీ వేగా నివేణి వేణ జయగీతము నీవేణి వేణాస్తుతి గీతము నివేణీ వేణ జయ గీతము నీవేణ స్ీతము సుమధుర స్వరముల గలతో వేలాది దూతల గలములతో కుయాడ బడు చున్ననా సయ నీకే నారాధనా సుమధుర స్వరముల గణాలతో రేలాది దూతల గలములతో కుయాడ బడు చున్ననా సయా నీకే నారాధనా వేలాదినదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులోని బలమును పర్వత శ్రేణులోని కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాదినదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులోని బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న వేగా నివేణి వేణాతిశేయము నీకేణికే నారాధనా నివేణి వేణాతిశయము నీకేనారాధనా సుమధుర స్వరముల తోది దూతల గలములతో కొనియాడబడు చున్ననా సయ్యా నీకే నారాధనా సుమధుర స్వరముల గణాలతో వేలాది దూతల గలములతో కొనియాడ నీకేనాధనా మహందానంద మే నలో పర వశమే నిన్నొస్తూ తెంచిన ప్రతీక్షణం మహందానందమే నాలో పర వశమే నిన్నొస్తూ తెంచిన తో అందరికీ ప్రైజ్లా థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లాడక్క ప్రైజ్లా స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూనే పాడదన్ లెక్కించలే నీ స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ ఇంత వరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దయల్లప్పుడుని పడదన్ ఆకాశ మహాకాశాముల్ దాని క్రిందుకాశము ఆకాశమహాకాశాముల్ దాని క్రిందుకాశము భూమిలో నివసించులవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించం చలేని స్తోత్రముల్ దేవా దేవాయల్లప్పుడూనే పాడడం అడవిలో నివసించునవన్నీ గుడిగాలి మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పగడును లెక్కించలే స్తోత్రము దేవా ఎల్లప్పుడూనే పాడదం ప్రైజ్ లా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లోడ్ అక్క థ్యాంక్ అక్క థ్యాంక్ యూ రికార్డింగ్ పెట్టినందుకు ఇందాక యాదమ్మ కాల్ చేసి కట్ అయిపోయింది అనమాట పాపంగా వచ్చినారు దేవా పరిషిద్రాప్ప దేవా ప్రేమ లేదు రాజానికి ఎంత వందనలే ప్రభా నే నానికి కోట్ల అది వందనలే ప్రభా అయ్యా మీ పాపలు మా పరాధమై ఉండంగా ప్రభావం క్షేమించి స్థానం అయ్యానికి ఎంత గురుగ్ఞత అసలు చెల్లిస్తున్నాం అయ్యా యొక్క ప్రార్థన కృంతనంగా ప్రభా యొక్క పాటలు దానికి సర్వాలు దయచేసే తండ్రినికి ఎంత వందనలు వా వాక్యంలోకి వెళ్తాం ప్రభా మా తలంప మా జ్ఞానం తీసేసి ప్రభాని తలంపని జ్ఞానం మాకు దయచేసి ప్రభా యొక్క వాక్యంతో మాట్లాడే ప్రభా ఇస్తే ప్రభా ఏంటన్నా ప్రతి ఒక్క బిడల గుండెల నాటి సహాయం చేసి ప్రభాని జ్ఞానంతో తగ్గితే నచ్చు సహాయం చేస్తే నన్ను ప్రార్థిస్తుంటారా మే హలో హలో మత్స వార్త నువ్వు చెప్తుండ మేము వింటుంటాము మతేసు వార్త అన్నారు కదా తీస్తున్నాం మతేస వార్త ఇరవై ఐదు ఫస్ట్ నుంచి చదవమంటారా చదవాక దీపక్క మాదిరి చదువుతుంది మాదిరి చదువుతారా సరే చదువుకు ఇరవై ఐదులో చదవంటారా చదవండి అక్క పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలీయున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని ఐదుగురు బుద్ధి బుద్ధి లేని బుద్ధి లేని తమ దివ్విటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ద్దిగల వారు తమ దివిటిలతో కూడా సిద్ధల్లో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడెను అప్పుడు చెప్తాను పరలోకరాజము తమ దివిటలు పట్టుకోండి ఎన్ని కుమారుడు కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్నికలు పోలి ఉన్నది అలలియా పర్లొక రాజ పర్లోక రాజం పర్లక మంది బుద్ధి బుద్ధి కన్నికలు ఉన్నారంట అలలియా అక్కడంట ఎంతమంది ఉంట పది మంది ఉన్నారంట దాంట్లోనంట ఐదు మంది బుద్ధి లేని వారు ఉండటంట ఐదు మంది బుద్ధి గల వాళ్ళు కలవారే ఉన్నారంట అలలియా మనం ఏ విధంగా నడుచుకోవాలంటే దేవుని దేవిని పోలి మనం నడుచుకోవాలన్నమాట అలలియా మన మన మన దేవుని యొక్క ఆత్మనంటా మనలో నింపు కొట్టినంటా మనం ఆయన రాజ్యానికి మనం పోయగల శక్తి గల శక్తి ఉంటుంది దేవుని ఆత్మ పొందుకోకపోతే ఆయన మన పర్లోక రాజ్యం పోనికే అలాంటి శక్తి ఉండదనమాట అలల్లీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే రాజ్యం తమ దేవుటిలు పట్టుకొని పెళ్లి కుమార్ కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్నికలు పోలియినది వీర్లలో ఐదుగురు బుద్ధి లేని ఐదుగురు బుద్ధి గల ఐదు మంది బుద్ధి లేదంట ఐదు ఐదు మంది కంటే బుద్ధి గల బుద్ధి లేనివారు తమ దివిటళ్ళు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు హలలియ బుద్ధి లేనివారంట తమ దివిటల్ని నూనె తీసుకొని పోలేరంట హలలియా నూనె అంటే దేవుని శక్తి పొందుకోలేరంట హలలియా దేవుని సరైన వాళ్ళు జీవించలేరు దేవుడు వస్తున్నప్పుడు దేవునికి ఏం చేశారంటే ఆలోచన చేశారంట హలలియా దేవుడు కదా వస్తుంది కదా దేవుడు వచ్చినప్పుడు తీసుకోదాం అని అట్లా ఆలోచన చేశారంట హలలియా మనం కూడా దేవుని సమయం ఉన్నప్పుడంటే ఆ సమయాన్ని మనము గడుపుకోవాలి హలలియా దేవుని సమయం ఉన్నప్పుడే దేవా ఈ సమయంలో నాకు ఇచ్చిన ప్రభావాన్ని దేవునికి కృతజ్ఞతాసులు తెలుస్తూ దేవుని సమయం మనం గడుపుకోవాలంట ఆ సమయం వాళ్ళు ఏం చేశారంట వాళ్ళు ఆలస్యం చేసేరు నిరక్షణ చేశారంట హలలియా హలలియా అలా నిరక్షణ చేసినందుకంట హలలియా వాళ్ళు వాళ్ళలోనంటే ఏం లేదంట బుద్ధి లే వాళ్ళలోనంట నూనె లేదు హలేలియా వీళ్ళలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి బుద్ధి లేని వారు తమ దివుటిలలో పట్టు దివిటి పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గల వారు తమ దీవుటిలలో కూడా సిద్ధిలో నూనె తీసుకొని పోయి హలలియా బుద్ధి ఉన్నవారంట తమ దీవిటిలలో నూనె పోసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిరంట హలలియా ఆయన పెళ్లి కుమార్ ఆలస్యంగా అయినప్పుడంట వాళ్ళు లేచి లేచి అంట బుద్ధిలలో నూనె పోసుకొని ఆయన దగ్గరికి ఎదుర్కొని దేవుని దగ్గర ఎదుర్కొనికే వాళ్ళు వెళ్ళిపోయారంట హలలియా బుద్ధి లేని వారు ఏం తమ ద్యూటిలలో నూనె లేదు హళలియా నూనె మొత్తం అయిపోయింది కాబట్టి ఆయన పిండి కుమారుడు వచ్చే సమయం లోవాలంట నూనె కోసం వెతుకుతా ఉన్నారంట హలలియా హలలియా సమయంలో అప్పుడు నూనె అయిపోయినప్పుడు వాళ్ళు దగ్గర నూనె లేదు కాబట్టి వాళ్ళు వెతుకుతా ఉన్నారు అప్పుడు ఎక్కడ చూస్తుంది నూనె హలలియా ఇప్పుడే మన సమయం దేవుని మనము తెలుసుకోవాలి దేవుని సత్యం మనం గ్రహించుకోవాలి హలలియా దేవుని సమయం దేవుని మనం మన సరించుకుంటూ వెళ్ళాలి హలలియా పిండి కుమారుడు ఆలస్యం చేయగా వారు వారందరూ కుమ కునికి నిద్రించుండగా అర్ధరాత్రి వేళ ఇది పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని ఎదుర్కొన్న రండని అను కేకలు వినబడేను అప్పుడు కన్నికలందరూ లేచి తమ దివుటిలలో చక్కపరిచి చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకులు తమ దీవుటిలలో తమ దివుటిలు ఆరిపోయేను ఆరిపోయినవి కనుక మీ నూనెలో కొంచెము మా కిమ్మని బుద్ధిగల్ల వారిని అడగగా అడిగిరి అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేము మీరు అమ్మవారు ఎదుకుపోయి కొనుకోనండి అని చెప్పి హలలియా అప్పుడు ఏం చేశారంట బుద్ధి ఉన్నవారంట ఆ ఏం చేశారంట దేవుడు పెళ్లి కుమారుడు ఆ డ్యూటిలో పట్టుకొని వాళ్ళ తను నూనె ఉంది కాబట్టి నూనె పోసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట హలలియా బుద్ధి లేని వారు వాళ్ళు తమ దీటిలో నూనె బుడ్డులో నూనె తీసుకెళ్లేరు హలలియా దీవిటిన్న నూనె తన వాళ్ళు అప్పుడంతా పెళ్లి కుమారు వచ్చినప్పుడు నూనెల దీపం అంతా ఆరిపోయింది హలలియా మనమంతా ఆరిపోయిన రీతిగా మనం జీవించకూడదు హళలియా వరకు ఆ నిచ్చపరేంత వరకు ఆయన కొనుక్కు మనకు కనిపెట్టుకొని మన హృదయాన్ని మనం ఆయన కర్పిసుకుంటూ ఉండాలి హలలియా బుద్ధి లేని బుద్ధి తమ దివుటిలో ఆరిపోయాను గనక మీ నూనెలో కొంచెము మాకి మాకిమ్మడని బుద్ధి వారిని అడగ అడిగిరి అందుకు బుద్ధిగల్ల కన్యకులు మాకును మీకునిది చాలదేమో మీరు అమ్మవారు ఎద్దుకు పోయి నూనె కొనుకోడని చెప్పి అలలియా బుద్ధి గల వారి దగ్గరికి వెళ్ళారంట బుద్ధి లేని వారు హలలియా పోయే మా కూడా కొంచెం నూనె పోయారా అంటే అప్పుడు వాళ్ళు పోస్తారా పోయలేరు హలలియా మీరు మీకు సరిపోతే ఇదే మాకు జరిపోదు అలలియా మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి రండి అని చెప్పినప్పుడు హలలియా బుద్ధి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు బుద్ధి లేనివారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోగలుగుతారు ఆ సమయంలో అలలియా మనం ఏం చేయాలంటే దేవుని దేవుని దేవుని దేవుని మనం అంట హృదయంలో మన ఆయన్ని ఆయన మాటలని ఆయన వాక్యాన్ని ఆయన వచ్చిన సమయానంట మన ఆయన దేవుణ్ణి మనం ధ్యానించుకుంటూ దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోనంట ఆయన ప్రకారం మనం ఆయన దేని ప్రకారం నడుస్తునంట మన దేవుడు ఏ విధంగానైనా మనం ఏదైనా వచ్చే ఆపాయించుకు దేవుడు తప్పేశాడు హలలియా ఏ సమయంలోనైనా మనని ఆయన ఆదుకుంటాడు హలలియా వారు కొనపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా వెళ్లి హిందుకు పిండి హిందుకు లోపలికి పోయిరి అంతటా తలుపులు వేయబడెను అలలియా పెళ్లి కుమారుడు చుండు బుద్ధి ఎదుర్కొనుడు హలలి ఎదుర్కొని అని తీసుకొని పోయింది హళలియ అంతటా తలుపులు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయమ్ముగా చెప్పుచ్చు నేను హుచున్నా నేను హళలియ వాళ్ళు వచ్చారంట హలలియా వాళ్ళు వచ్చేసి ఏం చేశారంట అయ్యా మాకు తలుపు తట్టవా మాకు తలుపు తట్టవా అన్నప్పుడు వాళ్ళు వచ్చేసి అన్నప్పుడు ఆయన ఏమనంట మీకు మిమ్మల్ని నేను ఎరగను అలలియా ఇన్ని రోజుల దగ్గర సేవ చేసేవారు అంతా చేసేవారు దేవుల్లో మన వాళ్ళు కరెక్ట్ నడుచుకున్నారు నడుచుకున్నారు కాబట్టి ఆయన వచ్చేంతవరకు అంటే వాళ్ళ వాళ్ళ ఆలస్యం చేసేరంట మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం ప్రభా నీవి నువ్వు వచ్చినంత పర్యంత వరకు మేము నీ బిడ్డగా స్వీకరి నీ బిడ్డగా నేను స్వీకరించే ప్రభా నీ యొక్క అవయవంలో నన్ను ఒక అవయవాలను తయారు చేయ నీలో నన్ను వాడుకో ప్రభా అని మనం ఈ మనం మనమంటా దేవుని అంట మనము హృదయపూర్వకంగా మనం దేవుని స్వీకరిస్తానంట దేవుడు అంటా మనని కూడా దేవుడి స్వీకరిస్తాడు హలల్ ఇప్పుడంటే మనం బుద్ధిగా బుద్ధి లేని వారిగా ఉండకూడదు బుద్ధి గల్ల వారిగా దేవుడు కొనుకు మనం కనిపెట్టి ఆయన పర్యంత వరకు వచ్చేంత వరకు ఆయన మనం మన ఆయన కొన్ని మనకు మనకు వచ్చినది తెలుగు చెప్పుకుంటూ సువార్త చెప్పుకుంటూ పోతానంట అనేక మంది రక్షణ పొందుతారు ఇంకా లే వాళ్ళు ఇంకా తెలుగు సత్యం తెలియకు కూడా చాలా మంది ఉన్నారు అనేక మంది వాళ్ళ కోసం మనం ప్రాథన చేయాలి వాళ్ళ కోసం సేవ వాళ్ళ కోసం కూడా సత్యంలోకి నడిపించే ప్రయత్నం మనం చేయాలి అలలియా సత్యం తెలుగు కూడా చాలా మంది ఈ సత్యం తెలియకుండా మాకు తెలిసలే మాకు తెలిసలే అంటారు అలలియా కానీ వాళ్ళు సత్యాన్ని గ్రహించారు మాకు తెలుసు బైబుల్ పోతాం మాకు తెలుసు కానీ సత్యాన్ని వాళ్ళు గ్రహించారు సత్యం తెలిస్తే వాళ్ళు దేవుని పట్టుకుని ఉంటారు సత్యం తెలియక మాకు తెలిసేలా అన్న వాళ్ళు వాళ్ళ దగ్గర సత్యం తెలియదు హలలియా కను మనం మర్మాలంట మనం తెలియపరచాలి వాళ్ళకు గుడ్డిని మనం ఇతర తెలియపరచాలంటే మన సత్యాన్ని గ్రహిస్తే ఈ విధంగా నడుచుకోండి మన మంది ఉన్నారు ఇక్కడ పది మంది ఉన్నారు కానీ ఇక్కడ దేవుని దగ్గరికి ఎంతమంది చేరు ఐదు మంది చేరారు హలలియా ఇప్పుడు కూడా దేవుడు మనం ఏం చేశాడంటే మనం పెద్ద గుంపుని ఏర్పరచుకోవాలి దేవుడు మన చిన్న గుంపునే దేవుడు ఏర్పరచుకోండు హలలియా మన యొక్క చిన్న సాక్షిని చెప్తా లియా నా సాక్ష్యం ఏంటే మేము మేము ఎందుమంటే మేము చిన్నప్ప సంధి దేవుని నమ్ముకున్నాం అని యశప్రావు అంటే మాకు కొంచెం తెలియదు మా అమ్మ తెలుసు వాళ్ళు తెలిసినా కానీ మేము ఎక్కువ మా ఎక్కువ పూజలు పునస్కారం చేసేవాళ్ళు కొంతమంది ఆప శ్రమ మా పెద్దమ్మ వాళ్ళు చెప్పారు సువార్త వాళ్ళు చర్చికి ఇట్లా జరిగింది మేము కూడా మీ ఆపమ్ మాకు కూడా సండే స్కూలు ప్రార్థన అంటూ కూడా మాకు కూడా కొంచెం సంతోషం అయ్యేది నువ్వు కూడా సండే స్కూల్కి వెళ్ళడం ప్రార్థన చేయడం ఇట్లా ఉండే వాళ్ళ చాలా అప్పులు అప్పుల నుంచి దేవుడు మా వాళ్ళని విడుదల చేసిండు ఎన్నో శ్రమల నుంచి దేవుడు మా విడుదల చేసిండు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకు మంచిగా దేవుడు వాళ్ళకు కూడా మంచిగా కార్యాలు చేసిండు వాళ్ళని కూడా దేవుడు ఒక స్థితిలో నిలబెట్టిండు ఒక స్థానంలో నిలబెట్టిండు అలలియా అలలియా నా పెళ్ళైన తర్వాత కూడా నాకు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి హలలి శ్రమల నుంచి దేవుడు విడుదల విడుదల విడుదల తీసుకొని వచ్చింది ఎందుకంటే మనం దేవుడిని జీవంగల్లా దేవుని పట్టుకున్నాం కొంతమంది అన్నారు మీ దేవుని నమ్ముకున్నారు కదా మీకు ఏం సాయం చేసాడు మీ దేవుని నమ్ముకున్నాము అదా చాలా మంది దేవుని నమ్మరు యశబ్రబు అంటే నమ్మరు అరే మా చిన్నప్పటిసేవు నుంచి ఈ దేవుని నమ్ముకోరు కదా అంటారు కానీ అన్ని శ్రమాల దేవుడి మమ్మల్ని ఆయన మాత్రం మేము ఎన్ని శ్రమలు ఆయన విడవకుండా మేము పట్టుకున్నాం ఎందుకంటే ఆయన మమ్మల్ని కన్నుకున్నాడు హలలియా తల్లి గర్భంలో ఉన్నకు ముందే నేను నిన్న ఎన్నుకున్నాను దేవుడు హలలియా ఆయన అనుకున్నప్పుడు మనం ఆయన మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనలో మనము జీవించాలి హళలియా మాకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన మాత్రం మేము విడవకూడదు హలియా అనే ఒక ఉద్దేశంతోనే ఆయనను పట్టుకొని మేము నచ్చుకుంటే వెళ్తా ఉన్నాం కూడా దేవుడి ఏ విధంగా కాపాడుతుంటే ప్రతి క్షణం క్షణం కూడా దేవుడి కాపాడుతూ కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు హలలియా మాకు అప్పులు కూడా ఉండే దేవుడు కూడా అప్పులు కూడా చేసిండు హళలియా మాకు మాకు ఎన్ని ఎక్కువలు దేవుడు ప్రతి మార్గాన్ని విశాలనే పరుస్తుండడు హలలియా ఎందుకంటే అందులోనే మేము అన్నం ఉన్నాం కాబట్టి దేవుడు మాకు ఎన్ని విధాలుగా శ్రమలు వచ్చాడు దేవుడు మమ్మల్ని తప్పిస్తా ఉన్నాడు హలలియా అప్పులు కూడా దేవుడు తీసేసిండు మా పిల్లలకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిండు మేము పిల్లలు కూడా ఎట్లా చదివిపిస్తామో ఏమో అనుకున్నాం కానీ మా దాంట్లో మా దాంట్లో పో చదిపారు పిల్లలు అంటే ఏ కూడా వేస్తే పిల్లలు మళ్ళీ ఇదే పనులు పనులకి వెళ్తారు ఏం లాభం చదివించి అంటారు కానీ దేవుడు మమ్మల్ని నా కూడా మన దేవుడు మంచి జ్ఞానం ఇస్తుండడు దేవుడు కూడా పిల్లలు మంచి ఈ పిల్లలు కూడా మంచిగా పాసారు దేవునామంలా హలలియా మా కొన్ని అప్పులు కూడా దేవుడు తీసేసిండి మా కుటుంబాలు కూడా దేవుడు దీవిస్తా ఉన్నాడు అనేక కుటుంబాలు మేము నేను కూడా నాకెంతో ఆశ ఉంది ప్రభా నిన్ను కూడా నా మా లాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ ప్రభ వాళ్ళు కూడా అనే ఆశ ఉంది ప్రభా మన్ని ఏ విధంగా నడిపిస్తామని దేవుడిని నడుపుతా ఉన్నా దేవుడు నన్ను కూడా సహాయం చేయాలి అని సేవలు వాడుకోవాలి అలలియ ఈ చిన్న సాక్ష్యం వాక్యం దేవుడు దీవించింది కాకలు సిస్టర్ సిస్టర్ థ్యాంక్ యూ వాక్యం కోసం ప్రార్థించు యాదమ్మా సరేకా సోత్రం దేవా పరిషత్ రా గొప్ప దేవా ప్రేమల దగ్గర రాజానికి ఎంత వందనలే ప్రభా ని స్థానంలో నిలబెట్టినంటే నీ ఒక్కొక్కరు పని ప్రభా యొక్క తన వాక్యంతో మాట్లాడిన దేవుడే ప్రభా ఐదు మంది బుద్ధి బుద్ధి లేనివారు ఉన్నారు ప్రభా ఈశ్వరాజానికి ఎంత వందనాలు మీ బుద్ధి కలిగి ప్రభా నీలో కోలు మేము జీవించే ఇబ్బందులుగా తయారు చేయండి మీ మేడమ కానీ పొడిగాని ప్రభా నీ యొక్క మార్గంలో నచ్చే ఇబ్బందులుగా తయారు చేయండి నీకు సత్యాన్ని గ్రహించే మనసు మాకు తయండి ప్రభా యొక్క వాక్యం ఉన్న ప్రతి ప్రభా వాళ్ళందరినీ ప్రభా నీ యొక్క సత్యాన్ని గ్రహించండి నీ యొక్క మార్గంలో నచ్చే బిడ్డలుగా తయారు చేయండి ప్రభానికి ఎంత వందనాలు ప్రతి కొన్ని ఎరుకుని ఇబ్బందులు తీసొచ్చే ప్రతిని అక్కడ సిద్ధపరచుకోమని ఇస్తున్నాం ప్రార్థిస్తున్నా చేస్తారా నీకు తెలీదు అనుకుంటా నేను చేస్తా ప్రేరంశాలు కలిసి కూడా ప్రాధాన్యం చేసుకున్నాము ప్రయాణ చాలా రోజుల నుంచి వైషుధర ప్రేమల దేవ కృపణండి దేవాయేస ప్రభా ఎక్కడైన వందనాలు కృతజ్ఞత వస్తుంది రోజు వైషుధర ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు తండ్రి దేవా మరి వాక్యం చేత గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి దేవా యొక్క సత్యాన్ని ఎరిగి ప్రభా దాని ప్రకారంగా మేము నడుచుకోవాలి తండి కనీసం మేము వదలద్దు ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని ప్రభా మేము స్థిరంగా దాన్ని గట్టిగా పట్టుకోవాలి ప్రభా స్టెబిలిటీగా మేము ఉండటం సహాయం మనం గ్రహించండి తండ్రి దేవాయశు ప్రభావ మరి నీ యొక్క వాక్యంలో ప్రభా మరి బుద్ధి కలిగి నడుచుకోమంటున్నారు కాబట్టి ప్రభా మరి మేము బుద్ధి కలిగి నడుచుకోవాలి ప్రభావ ఎక్కడ కూడా ప్రభా మోజకరమైన మేము పడిపోకుండా తండండి మా అందరి నుంచి జాగ్రత్తగా కాపాడి యొక్క సత్యని బాధపరిచే ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవానికి తండ్రి దేవాయసు ప్రభా అదే రీతిగా తండ్రి తన సాక్షిని బట్టి కూడా ప్రభానికి లెక్కలేమండి దేవవాళ్ళు ఉన్నత స్థానం మీద పెట్టినందుకు నీకే కృతజ్ఞత స్తోతాలు చెల్లించుకుంటున్న ప్రభా ఆ బిడ్డ గొప్ప సాక్ష్యం ప్రభా నీ కోసం ప్రభా మరి మహిమ పరిచింది ప్రభా దాన్ని బట్టి నీకు వదనాలి అదే రీతిగా ప్రభా పేరు అంశాలు చేస్తున్న ప్రభా ని ఆత్మకరణ జరిగించండి ప్రభా దేవాస్టమి కాపాడండి ఆ బిడ్డకి గ్లాడ్ లో ఉన్న ఆ యొక్క స్టోన్స్ ప్రభా ఈచు కృష్ణ నామంలో కరిగిపోవాల్సిందే ప్రభా ఎలాంటి సర్జరీస్ జరగకుండా ప్రభా మరికి మీ తోడై నడిపించని ప్రభా వారి కుటుంబకులను కూడా రక్షణకి నడిపించుకోండి శ్రీయ ఏ ఖనజనికి స్తోత్రం నీకేవనంతండి దేవా గిదేను బాబు విషయంలో కూడా ప్రార్థిస్తున్న ప్రభా ఉంది ప్రభా ఆ యొక్క దగ్గర ప్రభా మన ఆపరేషన్ చేయాలి అని అంటున్నారు ప్రభా మన డాక్టర్స్ ప్రభా ఎలాంటి ఆపరేషన్స్ జరగకుండా ప్రభా ఆ బిడ్డకి మరి మీదే తాకి మృతి స్వస్థపరిచి ప్రతి నెరలో ప్రతి ఒక్క ఏం కలలో నీ యొక్క జీవంని కుమరించి ఆ బాబుకి ప్రభా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయం ప్రభా కుటుంబం అంత కూడా ప్రభా నీ యొక్క సేవల బలంగా వాడబడాల వాళ్ళ కొడుకుల భవిష్యత్తులో కూడా మీరు దీవించండి పని ప్రభావ నీ వే సాయం చేస్తే ముందుకు నడిపించని ప్రభా మరి వెంకటమ్మ విషయంలో ప్రార్థిస్తుంది దేవాయచజ ప్రభా ఎన్ని రిపోర్ట్స్ చూసినా నార్మల్ ఉన్నాయి ప్రభా కానీ ఏ సేవ ఆమె చేతుల వాపులు కాలువాపులు ప్రభా ఏ చకృష్ణ నామంలో తగ్గిపోల ప్రభా ఆ బిడ్డని పీడుసిన ప్రతి ఒక్క దురాత్మ దెయ్యమ ఏ చూకృష్ణ నామలా గద్దెసిన ఆ కుటుంబీకులను వాళ్ళని విడిచి వెళ్ళిపోవాల్సిందే ఏ చూకృష్ణ నామంలో అర్నిపిస్తున్నా దేవాయసు ప్రభా తన భర్తను కూడా తాకి తాకింబుట్టి స్వస్థపరచండి ఆ యొక్క తాగుడు వెతన నుంచి విడేలా దయచేంతండి వారి భర్త మధ్య శాంతి సంబంధం దయచేం ప్రభావ వాళ్ళని యొక్క సత్యంలోకి రావాలి ప్రభావ వారిని కాలు మేసుకునే సన్నిధికి లక్కరమని ప్రార్థ్యం చేయ నీకే స్థోతం నీకేవనంతండి దేవాయసు ప్రభాయాన సిస్టర్ నోటి క్యాన్సర్ నుంచి ప్రభా బాధపడుతుంది ప్రభా ఆ నోటి క్యాన్సర్ మీ తాకింబుట్టి స్వస్థపరిచి ప్రతి క్యాన్సర్ కూడా ప్రభా ఇసులో క్యాన్సర్ అయిపోను గామే నీ తండి ఆ కుటుంబం అంత రక్షణకి నడిపించుకుని ప్రభా ప్రేమిలా సిస్టర్ గారి విషయంలో తనకున్న గొంతులో గడ్డ ప్రభా ఆ యొక్క గడ్డ కరిగిపోవల్సిందే ప్రభా ఈ శుక్రస్ నామంలో ఆ బిడ్డ మీద తాకింపు స్వస్థపరిచండి నడిపించుకోండి ఆ కుటుంబం అంతా కూడా ప్రభా యొక్క సాక్ష్యం పంచుకున్న సాయం గురించి మరి ప్రార్థిస్తు నీకే స్తూతం నీకే ఉన్న తండ్రి అప్పుడు ఇంకో పాప విషయంలో ప్రార్థిస్తుంటాను ఆ బిడ్డకే ప్రభా మరి చిన్నతనం నుంచి ప్రభా మరి నరల వీక్నెస్ నుంచి బాధపడుతుంది ప్రభా ఆ బిడ్డకున్న ఫిట్స్ ఆ యొక్క నరల వీక్నెస్ నుంచి వేడేలా దయచేయండి ప్రభావ ఆ యొక్క మైండ్ ని కూడా మీరు తాకింబుట్టి స్వస్థపరిచి ఆ యొక్క వ్యాధి నుంచి చూడాలి దయచి మనం ప్రార్థిస్తున్నా రేవా చిన్న పాప ప్రభా తల నుంచి అరికాల వరకు కూడా ప్రభా ప్రతి నరలో ప్రతి ఒక్క ఏం కలెళ్ళలో యొక్క జీవం ని కుమరించి బిడ్డ సంపూర్ణమైన స్వస్థ తార్గెని దయచేసి ప్రభావ బిడ్డ మంచి చదువు చదుకోవాల కుటుంబంత గొడవ ఎంతో బాధతో ఉన్నారు ప్రభా ఆ యొక్క బాధ నుంచి ఊడేలా దయచేసి ఆ చిన్న పాపకి వారి కుటుంబం కూడా ప్రభావ సంపూర్ణమైన స్వస్థ తార్గెట్ ని దయచేసి సత్యాన్ని నిలబెట్టుకోమని ప్రభా ఆ యొక్క వాళ్ళంతా రక్షణలోకి వచ్చేలాగా ప్రభా వారితో మీరు దర్శించి మాట్లాడమని ప్రాదశ్రం ఏతండి దేవసుందరరావు బ్రదర్ విషయంలో ప్రాదర్శ్రం లీవర్ సమస్య నుంచి బాధపడుతున్న ప్రభా మరి చెడ్డ వ్యసనాల నుంచి ప్రభా బిడ్డ దయచేంతండి ఆ యొక్క లీవర్ ని మీద స్వస్థపరిచి ప్రభా యొక్క జీవంని కుమరించి దేవాయత్తి ప్రభా బిడతో మీరు దర్శించి మాట్లాడం ప్రభా ఇంకో సరి అలాంటి ఆ యొక్క చెడ్డ వయసుల నుంచి ప్రభా బిడ్డ బిడదాలు పొందరా వాటి జోలికపోవడానికి వీలేదు ప్రభా మరి ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న ప్రతి దురాత్మ దయ్యమ ఏజు కృష్ణంలో గద్దెసిన ఆ మీరు వెళ్ళిపోవాల్సిందే యేజు కృష్ణ నామంలో అజ్ఞాపిస్తున్న దేవ ప్రభా ఆ యొక్క నీ కురుపులో జ్ఞాపకం చేసుకుని వారికి అందరికీ కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత నింపి కుటుంబం అంతా లక్షణంలోకి నడిపించుకుని ప్రభావ నీకేస్తే రేణుక సిష్ట విషయంలో ప్రార్థిస్తుంది రేణుక సిష్టాన్ని తాకిండి స్వస్థపరచుడి మంచి ఆకలి అరుగుదలని దయచిన ప్రభావ ఆ బిడ్డకి ప్రభా నీ యొక్క సేవలు వాడబడాల ప్రభ నీ యొక్క శక్తి యొక్క బలము ఆ బిడ్డ తన భర్తను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ భార్య భర్తను ఇద్దరిని అభిషేకించి సేవలు నడిపించుకోండి సేయ మరి మనోజన కూడా సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని దయించండి ప్రభా ప్రతి నాలుగులో ప్రతి ఒక్క నీ యొక్క జీవోన్ని కుమ్మరించండి ప్రభా తన హార్ట్ కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరిచి దేవాచు ప్రభావ మరి తన యొక్క ప్రతిదీ కూడా ప్రభా ఎంచుకున్న బాడీలో అంత నార్మల్ ఉండాలని నీవే సాయం చేసి ముందుకు నడిపించుకుని ప్రార్థిస్తుయ్యా దేవ దేవిషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా దేవిటమితాకం చూస్తాపరచండి ఆ బిడా ఎలాంటి సర్జరీస్ జరగడానికి వీలేదు ప్రభా దేవాస ప్రభా తన భర్త కృపల జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క తాగుడు పెద్ద నుంచి దయచేసి భారీ భర్తల శాంతి సంబంధం దయచండి ప్రభా దేవాస ప్రభా వాళ్ళ కుటుంబికులలో ప్రభా ఆటంక పరుస్తున్న ప్రతి దురాత్మ దెయ్యమ ఈ శుక్రశ్రామలకు గర్దిస్తున విడిచి వెళ్లిపోవాల్సిందే ఈ శుక్రశ్రామల దేవ బిడకి వాక్యం చెప్పాలని ఎంతో ఆశ ఉంది ప్రభా కానీ తన భర్త వల్ల ప్రభా బిడ ఆగిపోతుంది కాబట్టి ప్రభా తన భర్తతో మీరు దర్శించి మాట్లాడే ప్రభా తన భర్త రూనే మీరు మార్చి ఉంది వారి భర్త మధ్య శాంతి సంబంధం దయచేసి వాళ్ళని యొక్క వచ్చేలాగా ప్రభావ మీరే గాల మీసుకొని లక్కనమని ప్రాజస్వామి కరజానికి స్తోత్రం నీకే ఉండాలి తండ్రి దేవాయచు ప్రభా మరి సరిత శిష్యు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి విడేలా దయచేయండి ప్రభా దేవాచు ప్రభా ఆ బిడ ప్రభా ఎంతో బాధ వేదన దుఃఖం చేత ఉంది ఆ యొక్క బిడ్డ ని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ బిడ్డ ప్రతి నరలో ప్రతి ఒక్క ఎం కల ప్రభా యొక్క డిఎన్ఏ ప్రభా తనలో ఉన్న బ్లడ్ ప్రతి ఒక్క ఆవిలలో యొక్క జీవని కుమరించి ఆ సంపూర్ణమైన స్వత్ ఆరోగ్యం దయచేసి ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి ప్రభా ఏచుకు నమ్మల విడుదల పొందుగా కామెంట్ దేవ ఏచి నీవే సాయం చేసే కుటుంబం రక్షణకి నడిపించుకొని ప్రభా ఏకే స్తోత్రం నీకున్నతండి చిన్న పాప ప్రభ లకి పాప విషయంలో ప్రాధిష్టం విషయ్యా మరి యొక్క కాల్కి బోన్ పెరగకుండా ప్రభా సాయపు మనకి ప్రాధిష్టం తండ్రి ఆ బిడ్డ ఆట పాటలు అన్నింటిలో కూడా ప్రభావ కంట్రోల్గా ఉండాలా మంచి చదువులు చదువుకోవాలా కుటుంబం అంతా రక్షణ కిరవాల ప్రభావ కుటుంబం అంతా నీ సన్నకి కూడా మీరు దర్శించి మాట్లాడే ప్రభావ లేవచ్చు ప్రభా తల్లిదండ్రులకు ఉన్న బాధ వేదన దుఃఖం నుంచి దయచేసి ఆ కుటుంబం అంతా సమాధానం కలిగి నడుచుకోవాలి ప్రభా నీకే స్తోత్రం నీకే ఉన్న తర శివదాస్ బ్రదర్ విషయం ప్రాదర్శన వేసేయ ఉన్న బ్లడ్ క్యాన్సర్ నుంచి ఊడేలా దయచేయం ప్రభా మంచి కొలుకోవాలా ప్రభా ఆ బిడ్డ ఎంకలలోని యొక్క జీవం మీకు కుమ్మరించాం ప్రభా దేవా ఎక్కడ చూసిన ప్రభావం రకరకాల విధములైన క్యాన్సర్ చెప్పి ఎంతో బాధపడుతున్నాక ప్రభావ ఆ క్యాన్సర్ నుంచి ప్రభావ ప్రతి బిడ్డ విడుదల పొందునుగా కామెన్ ఈసుకృష్ణనామంలో ఆ యొక్క కుటుంబం అంత రక్షణలోకి వచ్చేలాగా అంశని పాప విష ప్రార్థిస్తున్న ప్రభావ ఆ హై షుగర్ ఉండడం వల్ల ప్రభా ఆ బిడ ఏం చేయలేకపోతుంది ప్రభా ఆ చిన్న పాపని మీద తాకి ముట్టి స్వస్థపచ్చి తనకున్న షుగర్ ప్రభావ ఈ చూకృష్ణామంలో నార్మల్ అయిపోనుగా కామెన్ దేవాచు ప్రభావ తల్లిదండ్రులు ఆ చిన్న పాప విషయంలో ఎంతో బాధపడుతున్న తల్లి ఇచ్చిన ఒక్క పాప కూడా ప్రభా సరైన మనస్థితిలో లేదు ప్రభా కాబట్టి ప్రభా చిన్న పాపకి ప్రభా ప్రతి ఆవలయాంలోని యొక్క జీవం ని కుమరించి ఆ యొక్క షుగర్ కంట్రోల్ అయిపోయేలాగా సాయం చేయండి ప్రభావ తర్వాత తల్లిదండ్రులకున్న బాధ వేదన దుఃఖం